గోదావరి వరదలు వచ్చినంత వరకు నా దగ్గర ఉండింది చెప్తున్నానంటే ఇది బ్రహ్మజ్ఞాని జ్ఞానాన్ని పొందిన తర్వాత అంతటా తానే వ్యాపించి ఉన్నాడు తానే ఉన్నాడు అనేటువంటిది కేవలం శాస్త్రంలో చెప్పడం కాకుండా అనుభవించినటువంటి మహాత్ముల యొక్క సహచర్య భాగ్యం కూడా మనకుంది అలాంటి మహాత్ములు చరించినటువంటి పుణ్యభూమి ఇది కాబట్టి ఇది కేవలం మనం శాస్త్రాన్ని అర్థం చేసుకోవడమే కాదు మహాత్ముల యొక్క అనుభూతిలో కూడా వాళ్ళకి అనుభూతిగా ఇది ఉంది అని మీకు నేను తెలియజేయడం అంతే ఇంకే లేదు సువరాత్యాదిత్యే మహాయి బ్రహ్మణి కాబట్టి మహాయితి బ్రహ్మణి సర్వాత్మా భవతి సమస్తంలో తానే ఉన్నవాడు ఉన్నాడు ఇప్పుడు ఆప్నోతి ఆప్నోతి పొందుతూ ఉన్నాడు ప్రాప్నోతి ఏం పొందుతాడు ఆప్నోతి పొందుతూ ఉన్నాడు ఏంటి ఆప్నోతి స్వరాజ్యం స్వరాజ్యం ఆప్నోతి స్వరాజ్యం ప్రాప్నోతి స్వరాజ్య ఫలం ప్రస్తూయతే ప్రకర్షేణ స్వరాజ్య ఫలం ఏంటి స్వరాజ్యం స్వరాట్ భావం స్వరాజ్యం స్వరాట్ భావం స్వయమేన రాజ్యేది తనకు తానే రాజు ఇంకొకటి లేడు అది స్వరాజ్య ఫలం అంటే రాజ్యఫలం అంటే ఇప్పుడే రాజ్యాలు కావివే ఎందుకో తెలుసా ఈ రోజు రాజులుగా ఉంటారు రేపు కూజాలైపోతారు మళ్ళీ ఈరోజు రాజాలు రేపు కూజాలు కాని అది కాదు ఇది స్వయమైన స్వయమేవ తనకు తానే అంటే ఆయనకి మించినటువంటి రాజు మరొకటి లేడు అని అర్థం స్వయమేవ రాజా పరమేశ్వర ఇంకెవరు కాబట్టి తనకు మించినటువంటి ప్రభువు మరొకటి లేడు అంటే ఈ ప్రపంచంలో ప్రభువులు ఎంతమంది అయినా ఉండొచ్చేమో గానీ తనకు మించిన ప్రభువు లేనివాడేవడ ఉంటే పరమేశ్వర ఈశ్వర కాబట్టి అటువంటి ఫలాన్ని పొందుతూ ఉన్నాడు ఆత్మభావైన స్థిత్వ ఆప్నోతి స్వరాజ్యం ఇది కాబట్టి ఎప్పుడైతే ఆత్మభావైన స్థిత్వ తానే ఆత్మస్వరూపంగా మారుతూ ఉన్నాడు సామ్రాజ్య ఫలం ప్రాప్నోతి స్వయమేవ రాజర స్వరాజ్యం తస్య భావ స్వరాజ్యం ఇది ప్రభుత్వం ప్రభు తత్వం ప్రభు ప్రభుత్వం వ్యక్తి వ్యక్తిత్వం ప్రభు ప్రభుత్వం అట్ల వచ్చింది ఈ ప్రభుత్వం కాదు అంటే తనకు మించినటువంటి రాజు ప్రభు మరొకటి లేనిటువంటి వాడు ఈశ్వర ఆప్నోతి స్వరాజ్యం స్వరాజ్యం ఆప్నోతి నెక్స్ట్ ఆప్నోతి మనసస్ పతిం సర్వేషాం మనసాం పతిహితి ఆప్నోతి మనసహ పతిం మనసుకు పతి అవుతూ ఉండాడు ప్రభు అవుతూ ఉండాడు ఎవరి మనసుకి స్వామిజీ నా మనసుకు నేను పతిని నిజమే ఎప్పుడు నా మనసుని నేను నిగ్రహించగలిగితే కానీ అట్లా కాదు ఆయన సర్వేషాం మనసాం అందరి మనసులకి ఆయనే అధిష్టాన దేవత కాబట్టి అందరు మనసులు పనిచేయడానికి ఏ చైతన్యమైతే ఆధారంగా ఉందో ఆ చైతన్యం తానై ఉన్నాడు అగ్నులకు ఎట్లాగైతే అధిష్టాన దేవత ఉందో మనసు నడుస్తూ ఉందంటే చైతన్య జ్యోతిష అవభాసి అతన సామర్థ్యం ఎక్కడన్నా విన్నారు ఇది కేనోపరిషత్ మనస మనన సామర్థ్యం కాబట్టి మనసుకు మననం చేసేటువంటి సామర్థ్యం దేని వల్ల అయితే ఉందో చైతన్య జ్యోతిష అవభాషిత్య మనస మనన సామర్థ్యం కాబట్టి మనసు అలా ఆలోచించగలుగుతూ ఉందంటే ఏ చైతన్యం అయితే ఉందో కాబట్టి ఆ చైతన్యం అలా ఆధారం చేసుకొని ఆలోచించగలుగుతూ ఉంది కనుక మనసుకి పతి మనసుకి పతి ఎవరి మనసుకి అందరి మనసులకి సర్వేషాం మనసాం పతిహి ఆ మనసస్పతిం వాక్పతి చచ్చుష్పతిహి వాక్పతి చచ్చుష్పతి వాక్పతి వాచాంపతిహి వాచాంపతిహి వాక్కులకి తానే ఆధారమైనటువంటి వాడు ఎందుకని చైతన్యం ఉండడం వల్లనే వాక్కు కదులుతూ ఉంది మళ్ళీ అదే మళ్ళీ తేనో వచ్చేసాం అట్లాగే చక్షుషాంపతిహి కాబట్టి కళ్ళు చూస్తూ ఉన్నాయి ఏ నెంశ్యతివ బ్రహ్మత్వం విద్ది అయం పురుష విద్దివ బ్రహ్మ కాబట్టి ఏది ఉండడం వల్ల కన్ను చూస్తూ ఉందో కన్ను దేనిది చూడలేదు ఏది ఉండడం వల్ల కన్ను చూస్తూ ఉందో చక్షు సాంపతి శ్రోత్రపతి శ్రోత్రపతి పతిహి విజ్ఞానపతి శ్రోత్రాణాం చ విజ్ఞానాం చతిహి కాబట్టి చెవులు వింటూ ఉన్నాయంటే ఏది ఉండడం వల్ల చెవులు వినగలుగుతూ ఉన్నాయో కాబట్టి చెవులకు ఆధారమైనటువంటి అధిష్టాన దేవత శ్రోత్రాణాం పతిహి విజ్ఞానాం చతిహి ఎందుకని అనేకమైనటువంటి జ్ఞానాలు ఈ ప్రపంచంలో ఉన్నాయి అన్ని జ్ఞానాలు కూడా ఏ జ్ఞానంలో మిళితమై ఉన్నాయో ఏ జ్ఞానం అది అన్నిటికీ ఆధారభూతంగా ఉందో విజ్ఞానంచ పతి ఏ తో భవతి ఇవన్నీ అవుతూ ఉన్నాడు అది తమాషా స్వరాజ్యం ఆప్నతి మనసస్పతి మాపునతి వాక్పతి చక్షుస్పతి శ్రోత్రపతి ఇంకా ఏ తోభవతి తా ఏతత్ భవతి ఒకవేళ అలా కాకుండా ఇవే కాకుండా ఇంకేమన్నా ఉన్నాయనుకోండి అవి కూడా అతను అయిపోయి ఉన్నాడు అది తపహా ఏతత్ భవతి ఇంకేదన్నా ఉన్నాయనుకో అన్నీ ఇక్కడ చెప్పలేదని అర్థం ఇంకేం లేదు కాబట్టి ఏవేవైతే ఉన్నావో అవన్నీ కూడాను ఏతత్ తపహ భవతి తాను అది అవుతూ ఉన్నాడు ఆకాశ శరీరం బ్రహ్మ అది ఆకాశ శరీరం బ్రహ్మ కాబట్టి ఆకాశము వంటి శరీరము గలవాడు అది కాదు అది ఆకాశవత్ ముఖ్యంగా ఏంటంటే ఆకాశం అంటే శరీరం కలిగిన వాడు అంటే ఈ ఆకాశం అంటే శరీరం తనకుంది ఆకాశం వాడు అని కాదు అర్థం ఏ రూపమైనా ఆకాశంలోనే కదులుతుంది ఏ రూపమైనా ఆకాశంలోనే ఉంటుంది ఇప్పుడు నేను రూపం మీకు కనిపిస్తుంది నేను ఆకాశంలో ఉన్నాను ఇదిగో అవకాశం ఇస్తూ ఉంది కనుక అవకాశ ప్రదాతులు ఆకాశహ పక్షి ఎగురుతుంది ఆకాశంలో ఉంది ఇదిగో ఈ మైక్ ఉంది ఆకాశంలో ఉంది ఈగ ఎగురుతూ ఉంది ఆకాశంలో ఉంది ఈగ రూపం మైకు రూపం కాదు మైకు రూపం నా రూపం కాదు నా రూపం పక్షిరూపం కాదు పక్షిరూపం ఆవు రూపం కాదు ఆ మేఘం రూపం కాదు మేఘం రూపం కొండ రూపం కాదు కొండ రూపం నది రూపం కాదు నది రూపం సముద్ర రూపం కాదు శృతి మందిరంలో ఒక రూపం ఒక రూపం కానేగా సరేనా ఎన్ని రూపాల మధ్య తయోర్ మధ్య ఎన్ని ఇక్కడ ఉంటూ ఈ రూపాలన్నీ ఆకాశంలో ఉన్నాయి కాశ రూపం తాను అన్నప్పుడు అన్ని రూపాలు తానైన వాడు అది ఎక్కడ అన్ని రూపాలు తానైన వాడు ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క పేరుంది కదా అన్ని పేర్లు తానైన వాడు అది నీ నామ రూపములకు నిత్యజయ మంగళం అన్ని రూపాలు ఎప్పుడైతే తాను అయి అన్ని నామాలు కూడా తాను అయి ఒక రూపం మరొక రూపం కాదు ఆ రూపానికి సంబంధించిన నామం వేరే కాబట్టి ఈ రూపం ఎప్పుడైతే ఆ రూపం కాదు ఈ రూపానికి సంబంధించిన నామం ఆ రూపానికి సంబంధించిన నామం కాదు కాబట్టి రూపాలు ఎన్నైనా అన్ని రూపాలు ఆకాశంలోనే ఉన్నాయి నామాలు ఎన్నైనా శబ్దం శబ్దం ఆకాశ స్వరూపం ఆకాశం లేకపోతే శబ్దం రాదు కనుక ఆకాశ రూపం కనుక నామం రూపం ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తానే వాడు సర్వాత్మ భవతి సర్వాత్మ భవతి కనుక ఆకాశ శరీరం బ్రహ్మ సత్యాత్మ ప్రాణారామం మన ఆనందం సత్యాత్మ సత్యం ఏది సత్యం ఏదస్ తత్ సత్యం ఇది ఒక అర్థం కాలత్రయపతిష్ఠతి అదొక అర్థం మూడు కాలాల్లో ఉండేది మూడు కాలాల్లో లేకపోయినా ఉన్నది వ్యవహారికంగా సత్యం పారమార్థికంగా సత్యం కాదు ఇంపార్టెంట్ జగత్తు ఉంది అంటే అద్వైతం జగత్ లేదని చెప్పలే జగత్ జగత్ సత్యం కాదు అన్నది వ్యవహారిక సత్తా ఉంది కుండ ఉందంటే కుండ లేదని చెప్పలేదు కుండ ఉంది కానీ కుండ ఒక కాలంలో ఉంటుంది ఎందుకని ఒక కాలంలో వచ్చింది గనక ఎప్పుడు ఉండేటువంటిది మృతికెచ్చేవా సత్యం వాచారంభణం వికారం నామధేయం అట్లాగే ఇక్కడ కాబట్టి ఉన్నప్పుడు సత్యమే కాబట్టి మూర్త అమూర్త స్వరూపం సత్యాత్మ ఏ రూపాలైతే మీకు కనిపిస్తూ ఉన్నాయో అవి అలా ఏదైతే ఉందో ఏ రూపాలైతే గోచరిస్తూ ఉన్నాయో ఇవి మళ్లీ విలీనమైపోయిన తర్వాత ఏదిగా ఉంటద కాబట్టి రూపం ఉన్నప్పుడు రూపానికి ముందు ఏదిగా ఉందో రూపం తర్వాత ఏదిగా ఉంటుందో రూపం ఉన్నప్పుడు ఏదిగా ఉందో మూర్త అమూర్త కనిపించేవి కనిపించినవి విసిబుల్ ఇన్విసిబుల్ ఇదంతా కలిపి సత్యాత్మకత వస్తాయి సత్యాత్మ అంటే భవతి ప్రాణారామం మన ఆనందం ప్రాణారామం ప్రాణేశు ఆరమం క్రీడాయస్య క్రీడాయస్య ఆరమణం కాబట్టి ప్రాణాలు నడుస్తూ ఉండే కాదు కదా ప్రాణాలు నడుస్తూ ఉండే ఆ ప్రాణాలు నడవడానికి ఆ ప్రాణంలో ఏ చైతన్యమైతే క్రీడాయస్య క్రీడిస్తూ ఉందో ఆడుకుంటూ ఉందో ఆరమణం ఆడుకుంటూ ఉండు హాయిగా అది తన స్వరూపం మన ఆనందం కాబట్టి మనసు ద్వారా కూడా నువ్వేదన్నా ఆనందాన్ని పొందితే ఇది మీకు ఆనందవల్లిలో వస్తుంది ఆనందవల్లిలో అది ఇంకా చాలా తమాషాగా ఉండదు యాభై గ్రాముల ఆనందం వంద గ్రాముల ఆనందం ఐదు గ్రాముల ఆనందం ఇట్లా మూడు కిలోల ఆనందం నాలుగు కిలోల ఆనందం ఇంద్రానందం బ్రహ్మానందం రకరకాలైన అదొక పెద్ద చాప్టర్ అది ఆనందం అర్థమవుతుంది అప్పుడు తెలుస్తుంది కాబట్టి మనసు ఉంది అనుకోండి దానికి కూడా కొద్దిగా గొప్ప ఆనందం ఉంది కదా మానసిక ఆనందం ఆ మానసిక ఆనందానికి ఆనందం ఇది కూడా తానే తను ఉంటేనే ఆ మనసు ఆనందం ఇచ్చేది లేకపోతే లేదు ఒకవేళ ఆశించినటువంటి వస్తువు లభ్యమైతే తృప్తిగా ఉంది అనుకోండి అది మనసులో ఆనందం కలుగుతుంది ఆ ఆనందం దేనికి సంబంధించింది ఆత్మకు సంబంధించింది ఇది ఉంటేనేది ఆనందం కనుక మనసుకు అధిష్టాన దేవతగా ఉండి మనసును ఆనందింపజేస్తుంది కనుక మన ఆనందం ప్రాణారామం మన ఆనందం तर शा सम शांति सम शांति सम शा सम शांसारीां उमृद पूर्ण का उपड़पड़ी कंटे शांति, शांति <laughs> अक శాంతి సమృం అమృతం నశించినటువంటిది అది కూడా కాబట్టి మనకు శాంతి కలుగుతూ ఉంటది అది నశించిపోతూ ఉంటది కానీ ఇక్కడ కలిగేటువంటి శాంతి బ్రహ్మవిధుడు ఎవడైతే ఈ అహంగ్రహోపాసనలో స్వరూపాన్ని తెలుసుకున్నాడో అటువంటి బ్రహ్మవిధుడు తానే సర్వాత్మా భవతి సమస్తం తానే అవుతూ ఉన్నాడు గనక ఈయనకు కలిగేటువంటి శాంతి సమృద్ధమైనటువంటి శాంతి పూర్ణమైనటువంటి శాంతి నశించేటువంటిది కాదు అక్షయం అక్షయం योग्योपासस्वी प्राचीन यो, योग्यो योग्य उपासव अति प्राचीन योग्योपासस्व शिष्यु पेर प्राचीन योग्य पेर हे प्राचीन योग्य उपासव उपसुनी ఇంకొకటి ఏంటంటే ప్రాచీన యోగ్య అంటే చాలా కాలంగా నిరంతరం సనాతనంగా వస్తూ ఉన్నటువంటి ఈ ఉపాసన ఏదైతే ఉందో దీనిని ఉపాసించు అని చెప్పడం మరొక మార్గం ప్రాచీన యోగ్య అంటే వేదం అని కూడా అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ప్రాచీన యోగ్యం అక్కడే ఉంది సనాతనమైనటువంటి జ్ఞానం అంతా కూడా అక్కడే ఉంది కానీ ఇక్కడ మాత్రం వాస్తవానికి ప్రాచీన యోగ్యోపాస్వా ఇది ప్రాచీన యోగ్యోపాస్వా ప్రాచీనయోగ్య ఉపాస్వ అబ్బాయి ప్రాచీనయోగ్య ఉపాస్వ దీన్ని ఉపాసించను ఆయన నెక్స్ట్ పృథివ్యంతరిక్షం జ్యోతిశోవాదిశా అగ్నిర్వాయుదిత్యంద్రమానక్షత్రాన్ని षधयो वनस्पत आकाश आत्मा प्राणो आत्माधिभूत अथाध्यामोव्यानोपालनबुदान सन चक्षुश्रोत्र मनो वावक् చర్మ మాగం సర్గస్నావాస్తి మజ్జివియ ఋషిరవోత్ పాయిదగం పాన పాగస్ృణోతి పాంత్రాంత పృథివీ అంతరిక్షం ద్యో దిశ అవాంతరం పృథివీ భూమి అంతరిక్షం నిర్భాతమా నిన్నట్లాగే పృథివీ ఇది ఇది అయిపోతే ఇంకొక ఉప ఉపాసన ఉంది మీకు ఓంకార ఉపాసన రేపు అందువల్ల ఇది అర్థం చేసుకోండి ఇది హిరణ్య గర్భోపాసన హిరణ్య గర్భ ఇది చాలా ఇంపార్టెంట్ పృథివీ భూమి అంతరిక్షం అంతరిక్ష లోకం ద్యౌహో స్వర్గలోకం ఇంకేమున్నాయి దిశ దిశలు తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఇవి అవాంతర దిశ वायुम आग्नशी सौत नारंतर दिशा दिशा अवांतर दिशा दिशा तूर्फ पड़वरा उत्तर दक्षिण अवांतर दिशा सर अला चूस पृथ्वी अंतरिक्ष स्वर्ग दिशल దశలు దిశలు అవాంతర దిశలు అయితే పాంక్తం అది పాంక్తేనైవ పా ఇది పంక్తి అనేది తెలుసా పంక్తి ఏంటది అబ్బా అది తెలియకుండా ఉంటుంది అందుకని నేను తెలిసిన దాని నుంచి తెలియని దానికి ఏది బాగా అర్థమవుతుందంటే పంక్తి తెలుసు స్వామి ఎందుకని ఈ వారమంతా అవే ఉన్నాయి భోజనాలు పెళ్ళు గృహప్రవేశాలు మొదట పంక్తిలో మేము కూర్చునేవాళ్ళ కూచ్చో వరుస సరేనా కానీ చందోపి దశమం చందస్సులో పంతి అనేటువంటిది ఏంటంటే ఐదు అక్షరాలు కలిసి ఉండేటువంటిది ఒక పంక్తి ఐదు అక్షరాలు ఎందుకంటే మొన్న సంధిని గురించి చెప్పాడు చూసారా ఎందుకని పిల్లలకు సంధి తెలుసు గనక సంధిని ఆధారం చేసుకుని ఉపాసన చెప్పాడు ఇప్పుడు పంక్తి పంక్తి అంటే ఐదు అక్షరాలు కలిసి ఉంటే ఒక పంక్తి సరేనా ఒక లైన్ కి ఇటువంటి రెండు ఉంటాయి అందువల్ల చందస్లో చందోసి దశమం పది అంటే ఐదు అక్షరాలు ఫైవ్ సిలబస్ ఒక పంక్తి తర్వాత ఫైవ్ సిలబస్ ఇంకొక పంక్తి ఈ రెండు కలిసి పది సిలబస్ అయినాయి ఇది ఒక లైన్ దీన్ని పంక్తి అంటారు సరేనా రెండు పంక్తి కలిసి రెండు పంక్తులు కలిస్తే ఒక లైన్ ఇది ఛందస్సు ఛందస్సు ఇది శిక్ష ఇప్పుడు షడంగాల్లో వచ్చింది కదా మనకు వేదాంగాల్లో శిక్ష వ్యాకరణం ఛందస్సు జ్యోతిషం నిరక్తం కల్పం అక్కడ దాంట్లో ఛందస్సు ఉంది కదా పురోసీ ఛందస్సు ఉంది ఆ ఛందస్సులో ఇప్పుడు మీరు మన విష్ణు సహస్రనామం చేసేటప్పుడు राण भगवदी अंद अंटर कदा अंदस्टू चंद उायत्री चंदी मीटर् आ चंदे उंदस्गति चंदस् పంతి చందస్సు ఇన్ని ఛందస్సులున్నాయి ఇటు వాటిల్లో చట్టాల్లో బిగించి మనకు శాస్త్రాన్ని అందించారు కాబట్టి ఇప్పుడు భగవద్గీత ఉందనుకోండి అనుష్ప్ ఛందస్సు త్రిష్టప్ చందస్సు రెండు కనపడతా ఉన్నాయి అద్వేష్ట సర్వభూతానా మైత్రకరుణ ఏ అనుష్ఠస్సు త్రిష్ఠుప్ ఛందస్సు ఏం చెప్పండి ఆపూర్యమాణ ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంది కామాయం ప్రవిశంది సర్వే సశాంతి మానోతి నకే కాబట్టి ఆ రెండు ఛందస్సుల మీద నడిచింది అట్లాగే కొన్ని గాయత్రి చందస్సులో ఉంటాయి త్రిష్టూప్ చందస్సు అనుష్ప్ ఛందస్సు గాయత్రి చందస్సు పంక్తి చందస్సు సరేనా ఇవన్నీ కూడా ఛందస్సులు బృహతి ఛందస్సు జగతి ఛందస్సు పంక్తిందస్సు కాబట్టి ఈ పంక్తి చందస్సులో ఐదు అక్షరాలు ఐదు సిలబస్ కలిసి ఒక పంక్తి ఐదు సిలబస్ ఒక పంక్తి కాబట్టి రెండు పంక్తులు కలిస్తే ఒక లైన్ వస్తుంది అది ఆ చందస్సు ఇప్పుడు అంటున్నాడు అబ్బాయి మీకు చందస్సు కూడా చెప్పాను కదా ఇప్పుడు అది శిక్షావ్యా అది చెప్పాడు కదా శిక్ష అయిపోయింది